నమస్కారం హాస్య హాస్యబ్రహ్మ శంకరనారాయణ గారు పుష్కరవాక సాగరో అంటూ రాసినటువంటి దానికి పద్యరూపం పుష్కరవాక సాగరో రన్నో చిన్న నీ పాపమంతా పూవునురో రన్నో చిన్న కిటకిటలాడే రైళ్ళు బస్సులు రిక్షాల్ ఆటోల్ అన్ని వాహనాల్ మోక్ష మార్గమును చూపునురో రోరన్నో చిన్న పుష్కరవాగ సాగరో రన్నో చిన్న నీ పాపమంతా పూవును రోరన్నో చిన్న పుడియడమల నీ బ్యాగులు పట్టుగా భార్యాబిడ్డల అండదండగా పన్నెండేళ్ల రన్నో చిన్న పితృదేవతలను తలచిన పుణ్యము అసలు దేవతలను కొలచిన పుణ్యము పుష్కరవేళ ఘట్ ప్రేమతో పుణ్యమంతా నీదేరో రన్నో చిన్న పుష్కరవాక సాగరో రన్నో చిన్న నీ పామవంతా పూవును రోరన్నో చిన్న దప్పిక తీర్చే కృష్ణా జలములు అన్నం పెట్టే కృష్ణా జలములు అన్ని నీకే నీకే రోరన్నో చిన్న పొలములు మనకు పుణ్యక్షేత్రములు జలములు మనకు జవసత్వములు భుక్తికి భక్తికి అనుసంధానము కృష్ణం మేనని ఆడుతూ పాడుతూ అడుగు అడుగున పూజ చేయచ్చు అంగరంగ వైభోగంగా పుష్కరవాక సాగరోరన్నో చిన్న నీ పాపమంతా పువ్వునురోరన్నో చిన్న పుష్కర వాకస చిన్న నమస్కారం